మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన తండ్రి ప్రభవ రక్షకుడ మా విమోచకుడ ఈ సయనికి వందనాలు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి ప్రభ నైనా నీ తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభు నీ కంటి పాప వల్లే కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రి ప్రభు నీకు నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ప్రభా సచివ నిలబెట్టి ప్రభా ఈ రాత్రి కాల సమయం ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో ఉండేలాగా కల్పించిన అవకాశమును బట్టి ధన్యతను బట్టి నీకు ఎంతగానో ఉదయం నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు తండ్రి స్తోత్రములు ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏసయ్య నీకే యువేగములకు కలుగునుగా కహలే తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి అవును ప్రభా మీరు కృపా సత్య సంపూర్ణుడివై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా నాయన కాబట్టి తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు నాయన మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచండి పాఠాల ద్వారా మీరు మహిమనుందండి మీ వాక్యం ద్వారా ప్రభా మీ స్వరం మాకు వినిపింపజేయండి ప్రభా నాయన తండ్రి అలాగే ప్రభ నాయన తండ్రి మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని ప్రతి ప్రార్థనకు ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించుకొని మీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని ఇస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఓ ప్రభువా ీవే వంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నివేణా పరివీ ారీత పీనా నన్నో నూ నీవు వితికీరక్షించించితి విారీత పీనా నన్నోను నీవు నిత్య జీవము ఇచ్చిన దేవా నిత్య జీవం ఇచ్చిన దేవా నీ వేన మంచి ీేనా మంచికా పరివీ నీవేనా పరివీ నివేణ ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచికా ీవేనా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెళ్లన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాకను నీవు ప్రేమించిన గొర్రెళ్లన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాకను అంతము వరకు కాపాడుదేవా అంతము కానకు కాపాడుదేవా చి పరివీ నివేనమికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ ీ నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష నన్ను నీవు మరువాణి దేవా నన్ను నీవు మరువాణి దేవాని వేణ మంచికా పరివీ నీవే మంచికా పరివీ నీవేణిక పరివీ నీవీణికరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా నీణ మంచికా పరివీ మంచి కాపరి హలో ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడుసిస్తారు నా దేవా నిన్న దైవమా నిన్న నా దేవా నిన్న దైవమా నిన్న ను ఆసక్తితో నిన్న రాధింతును ఆనంద ధ్వనితో నిన్న రాధింతును నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ జలము నీవే నీవే నా జీవ మార్గము ీవే జీవ జలము ఏ సయ్యా నా ఎయ్యా ఏ నా ఏ సయ్యా నిన్న రాందు దైవమా నిన్న రాందు నిన్న రాందు దైవమా నిన్న రాతును ఆసక్తితో నిన్న రాతును ఆనంద ధ్వనితో నిన్న రాధింతును ఆసక్తితో నిన్న రాతును ఆనంద నివే నివేనా జీవ మార్గము నివే నివేణ జీవ జలమువే నివేనా జీవ మార్గము నివే నివేనా జీవ జలము ఎ సయ్యా నా ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ సయ్యా ఏ సయ నా ఏ సయ్యా నా దేవా నిన్నారాధిందును పూర్ణాత్మతో నిన్నారాధిందును పరిశుద్ధాత్మతో నిన్నారాధితును పూర్ణాత్మతో నిన్న రాధితును పరిశుద్ధాత్మతో నిన్న రాధితును నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ జలము నీవే నీవే నా జీవ మార్గము ప్రార్థిస్తాం పరిశుద్ధుర బాగు తండ్రి ఏసు ప్రభావ మీ కేసు దుర స్తోత్రాలను అయినా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించేందుకు మీకు వందాలు ప్రభా మాకి ఏ యోగ్యత లేదు మీ సన్నిధి రావడానికి కానీ మీ యొక్క ఆ యొక్క కలవర్శల్లో చూపించిన ఆ యొక్క ప్రేమను బట్టినైనా ఆ యొక్క బట్టి మమ్మల్ని అందరినీ రక్షించుకున్నారు మాకు యోగ్యతని ఇచ్చినందుకు మీకు వదనాలనైనా లేని చూప్రభ మేమందరం నశించిపోయే వాళ్ళమే కానీ ప్రభా ఎవరు నశించిపోవడం మీకు అందుకే మీరు లోకానికి వచ్చి వాళ్ళు రక్షించుకున్నారు సకల కోతం నుంచి వాళ్ళు కొనుక్కున్నారు మేము మీ సొత్తు మాకంటూ ఏ హక్కు లేదు ప్రభావ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకొని చున్నాం ఈ యొక్క సాయంత్రం సలంలోనైనా మాట్లాడండి మా హృదయ పరిస్థితిని గ్రహించండి ప్రభ ఏమైనా యాసగనం అంటే చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం మేము పొందాలా ముఖ్యంగా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడితే ఓ ప్రభ జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క స్వరం మీ యొక్క వాక్యంలోనే జీవం ఉంది ప్రభ ప్రతిరోజు మేము జీవం నింపుకోకపోతే చచ్చిన కాబట్టి సహాపాడిని నడిపించండి మీరు అక్కడ వరకు మనం సిద్ధపరచుకోమని ఈ యొక్క వాక్యం అంతట్లు మీరే సహాపం నడిపించమని ఏసు కృష్ణాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ యొక్క సాయంత్రం సమయమున పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ దేవదూతల కోరిక అన్న వాక్యాంశాన్ని నేను ఇప్పుడు మీతో కొంతసేపు సమయం గడిపియ గడపాలని అందరం కలిసి దీన్ని ధ్యానిజమని ఆశపడుతున్నాను దేవదూతల కోరిక లేక ద లాంగింగ్ ఆఫ్ ది ఏంజిల్స్ ఏందిది దేవదూతల కోరిక ఏంది అన్న విషయము మనం నేర్చుకోవాలంటే ఇక్కడ పర్లోకం నుండి పంపబడిన పరిశుధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమకొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని అను సంగతి వారికి బయలుపరచబడను కాబట్టి పేతురు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సువార్త ప్రకటించాలంటే పరిశుధాత్మ వలననే అది సాధ్యం అని తర్వాత వలన సువార్త ప్రకటించబడ్డప్పుడు అనేకమైన సంగతులు మీకు తెలవబడతా ఉంటాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఈ సంగతులు చెప్పేవాని కొరకు కాదు కానీ వినేవాణి కొరికే ఈ సంగతులు చెప్పేవాణి కొరకు కాదు వినేవారి కొరికే పరిచర్య చేసేవారి కొరకు కాదు కానీ ఎవరు పరిచర్య చేయబడి చేసు చేయబడుతున్నారో చేసుకోబడుతున్నారో వాళ్ళ కొరకు అంటే పరిచర్య ఎప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు పరిచర్య చేస్తున్నా ఇది నా కొరకు కాదు కానీ మీ కొరకు ఇవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వీటన్నిటికీ పరిశుధాత్మనే సాక్ష్యము అని వాక్యం చెప్తుంది అయితే అక్కడ తర్వాత ఏముందంటే దేవుదూతలు ఈ కార్యను తొంగి చూడ కోరుచున్నారంట అయితే ఇది ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో సేవా పరిచర్యలో అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేకులకు ఆదరణకరంగా ఈ యొక్క వాక్యాలు చూపిస్తా ఉంటే దేవుదూతలు వీటిని చూడగోరుతున్నారంట నువ్వు రక్షణ సందేశాన్ని మనుషులకు ప్రకటిస్తుంటే ఇది ఎట్లా సాధ్యము మనకి సాధ్యం కాదే మనం చెప్పలేమే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అని చూడాలని ఆశపడుతున్నారంట నీ సేవలో అద్భుతాలు జరుగుతున్నా నీ సేవలో క్రియలు జరుగుతున్నా సూచక్రియలు జరుగుతున్నా నీ సేవలో అనేక మంది రక్షణ పొందుతున్నా నువ్వు చెప్పిన వాక్యానికి స్పందించి సిద్ధపడుతున్నప్పుడు లేక పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు లేక బాప్తిజమానికి సిద్ధపడుతున్నప్పుడు దేవదూతలకి కోరిక ఉందంట అది చూడాలనే అయితే నేను ఇవి కొన్ని ఏదన్నా ఒక వాక్యము నాకు తగిలిందంటే అది దాని గురించి నేను కంటిన్యూస్గా ధ్యానిస్తూ ఉంటా ఎడతగక దాన్ని ధ్యానిస్తూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే ఇంకా కొన్ని వాక్యాలు తగులుతూ ఉంటాయి అట్లా వాటిని నేను కొంతకాలానికి వాక్యంలాగా తయారు చేసుకొని అవన్నీ కుదుర్చినాకనే ఇంకా దాన్ని నేను పరిచర్యలో నడుపుతాను అన్నట్టు వాడుతాను అన్నట్టు అనేకులకు చూపిస్తూ ఉంటాను అయితే దేవదూతుల కోరిక అంటే ఏదేదో అంటారు కదా ఏమేమో చెప్పచ్చు కానీ ఇక్కడ పేతులు చెప్తుంటే దేవదల కోరిక ఏందన్నది ఏం కోర చూస్తున్నారు వాళ్ళు దేవుని కార్యములు నువ్వు చేసే కార్యములు దేవుని కార్యం వాళ్ళు అక్కడ చూడొచ్చు కదా కానీ మనిషి దేవదుతల కొంచెం బలహీనంగా తయారు వాక్యం చెప్తుంది లిటిల్ దెన్ ఏంజిల్స్ అని కొంచెమే దేవుదుతల కొంచెం బలహీనంగా మనం తయారు దేవుడు కానీ మనము అంటే వాళ్ళది ఏంటంటే ఇంత బలహీనులు వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు ఈ పనులు అని వాళ్ళు కోరకు చూడాలని ఆశపడుతురంట ఇంత బలహీనంగా ఉన్న వాళ్ళు వీళ్ళు మాకంటే చాలా బలహీనము మాకు చాలా పవర్స్ ఉన్నాయి కానీ మాకంటే బలహీనంగా వీళ్ళే విశేషమైన కార్యాలు చేస్తున్నారు ఏంది అని ఆశ్చర్యపోతురంట ఆ వాక్యం ప్రకారం అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే చాలా పవర్ఫుల్ కార్యం ఏంటంటే సువార్త ప్రకటించడం చాలా మంది క్రైస్తవులకి ఇది తెలియదు ఏదో రక్షణ పొందినరు బాప్సం పొందుకున్నారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు ఉపాసాలు ఉంటారు వాక్యం ధ్యానిస్తారు ఉంటారు అవి కానే వాటిని వాటిని తొంగి చూడాలని కోరుకోరట దేవదూతలు తొంగి చూస్తున్నారంట అక్కడి నుంచి ఎంత ఆశ్చర్యంగా తొంగి చూస్తాడం తొంగి చూడడం అంటే కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక తొంగి చూడడం ఏంది అంటే సువార్త ప్రకటించడం కాబట్టి ను సువార్త ప్రకటిస్తుంటే దేవదత్తలు తొంగి చూస్తూ ఉంటారు ఇది ఆశ్చర్యం కోట్లాది కోట్లాది దేవదత్తలు తొంగి చూస్తుంటారంట అందుకు నువ్వు మరీ విశేషంగా సువార్త ప్రకటించాలా అది పాయింట్ నెంబర్ వన్ ఎట్లా సువార్త ప్రకటించాలంటే నీలో తీవ్రత ఉండాలా చెప్పండి తీవ్రత అంటే ఏంది తీవ్రత అంటే పాత కాలంలో మోస ద్వారా అది బయలుపరచబడింది ఏంటి అంటే బలిపీట మీద బుగ్గి ఆరిపోకూడదు బుగ్గి అంటరు బొగ్గు అంటారు మనం ఇక్కడ తెలంగాణ భాషలో బుగ్గు బొగ్గు అంటాం మండుతున్న బొగ్గుని బుగ్గి అంటారు కాబట్టి బలిపీట మీద బొగ్గు కాల్తనే ఉండాలా మండుతనే ఉండాలా అది ఇరవై గంటలు మండుతనే ఉండాలా అది ఆరిపోవడానికి వీల్లేదు అది ఆజ్ఞ అట్లా ఇసల్ఫలు అయాజకుని ద్వారా అట్లా మండుతనే మంట మండిపిస్తూనే ఉండేవాళ్ళు అన్నట్టు గంటలు అది బాధ్యత అన్నట్టు జాగ్రత్తగా చూసుకోవడం అన్నట్టు ప్రకృతి సహజంగా అది కానీ ఈరోజు నీ హృదయమే బలిపీఠం కాబట్టి ఆ బలిపీఠం మీద నీ జీవితాన్ని బలి అర్పించుకోవాల నువ్వు దేవునికి ప్రతిరోజు ఎట్లా బలి అర్పించుకుంటావు తెలుసా నీ నోట్ల నుంచి వచ్చే స్థుతి బలి అర్పణంట అందుకు మంచిగా పాటలు పాడడం నేర్చుకోవాలా ఏదో చిల్లర చిల్లరగా పాడొద్దు సరే ఇదేంది కొత్తగా చెప్తున్నావంటే దేవుని కొరకు మళ్ళీ ఘనంగా పడాలా కదా అంత గొప్ప దేవుని కొరకు నువ్వు ఎంత గంభీరంగా పడాలా లేదు బ్రదర్ నాకు ఇంతే వచ్చు అంటే నీకు అంతే బ్రదర్ నేను నేర్చుకుంటా మంచి వాడడం కంటే ఖచ్చితంగా మంచి పాడతావు ఎందుకంటే వాళ్ళు తొంగి చూస్తారు ఏంటంటే వీడు ఇంకా ఎట్లా తయారవుతాడు వీళ్ళు ఎట్లా తయారవుతారు వీళ్ళు ఇంకా ఎట్లా చూస్తారు వీళ్ళకున్న బలంతల మీద వీళ్ళు ఎట్లా విజయం పొద్దుతున్నారు వీళ్ళకి సరిగా పాండికి మేమేమో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పాడుతున్నాం పాటలు ఇప్పుడు మొన్న మొన్న పుట్టి పాడుతున్నారు వీళ్ళు ఎట్లా పాడుతున్నారు నువ్వు దేవదతల కంటే గంభీరంగా పాడగలవా అది సవాల్ అన్నట్టు నీ బలిపీట మీద మంట మండుతుంటే నువ్వు తీవ్రత కలిగి పాట పాడగలవు నీ బలిపీట మీద మంట అట్టనే మండుతా ఉంటే ఆ తీవ్రతలో నువ్వు ప్రార్థన చేయగలవు ఆ బలిపీట మీద ఉండే మంట నిన్ను దహించి తల నుంచి అరికాల వరకు ఎందుకు బలిపీఠంకి సంబంధించిన సాదృశ్యం నేను ఎన్నో సమాచారాల నుంచి ప్రకటిస్తా ఉన్నాను ఏంటంటే నీ జీవితమే ఒక బలి పశువు నీ హృదయమే బలిపీఠం బలి పశువు మీద సంపూర్ణంగా దహించబడాల అది బొగ్గైపై మాడి పొయ్యి దేవుని సన్నిధికి ఇంపైన వాసనలాగా పోవాలా ఆ పొగా అంటే నీవు ఆయనకు సమర్ ఆయనని స్థుతించినప్పుడు ఎంతో త్యాగభూరితంగా సంపూర్ణంగా ని నిండు మనసుతో ఆయనని స్థుతిస్తున్నప్పుడు అది ఇంపైన వాసనలాగా ఆయన సన్నిధికి చేరితే ఆయన దాన్ని స్వీకరిస్తాడంట అంటే తల నుంచి అరికాలు వరకు నువ్వు ఒక మంట లాగా కావాలా మండు చిన్న పొదలో దేవదూతగా అనిపించిందా లేదా మోషకి పొదలో దేవదూత మంటలో కాబట్టి నువ్వే ఒక మంట అందుకే ఒకరింటికి నన్ను పిలిచారు అన్న మీరు సాయంత్రం తప్పక రావాలన్నా మా ఇంటికి ఎట్టి పరిస్థితులు అన్నారు నాకు నేను ఒక్కసారి ఆఫీస్కి పోయానంటే ఇంకా నేను ఏదో ఆటోలో బస్సులో ఏదో తీసుకొని పోవాల్సి వస్తుంది ఎందుకంటే మోటార్ సైకిల్ ఉండదు నాకు అయితే సరే ఆఫీస్ బస్సు నుంచి ఒక జగాలో దిగి అక్కడి నుంచి సరే ఇంకొంచెం దగ్గరే కదా అని నడుచుకుంటా పోతున్నది చాలా దూరం నడుచుకుంటా పోయినా పోయినాక ఇంట్లోకి అడుగుపెట్టినా నేను ఇట్లా వాళ్ళు తలుపు తెరిచినారు నేను ఇట్లా అడుగు పెట్టాగానే దప్పును ఒక వ్యక్తి పడిపోయి కింద ఆయన దయ్యం ఉంది అయితే ఇంకా పడిపోయిండు గురకలు పెట్టినాడు తరతలు లేచిండు కళ్ళు తెరుస్తాడు మూసుకున్నాడు ఏంది బ్రదర్ ఏం సంగతి అంటే ఈయన చాలా కాలం చిట్లనే చేస్తుండ అని వాళ్ళు చెప్తున్నారు మీకు తెలుసు కదా ఇది ఏం కథ అంటే అవునన్నా తెలుసు మేము చాలా ప్రయత్నిస్తున్నాం అది విడిచిపెడతలేదు అయితే సరే కొంచెం సేపు కూర్చుందాం ప్రార్థన చేద్దాం వర్షప్ చేద్దాం ఆయన మేల్కున్నాక చూద్దాం అంటే మేల్కొని చెప్తుండు ఇది నన్ను విడిచిపెడతలేదు ఎంత కాలం నుంచి నాతో పాటే ఉంది ఇది అని అంటున్నాడు అట్లా మాట్లాడుతుంటే ఇది వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది అంతే ఇక అక్కడి నుంచి మారిపోతుంది ఆయన ప్రవర్తన అరుపులు ఎక్కడి నుంచో వింతరగని అరుపులు అయితే ఈ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ దురాత్మ అతనికి దూరిందో గట్టిగా కండ్లు మూసుకుంటున్నాడు గట్టిగా ఊదుతున్నాడు గాలి ఉఫ్ఫలో ఊదుతున్నాడు నేను అన్న ప్రవ్వా ఎందుకు ఇది ఏం కథ ఎందుకు ఇట్లా ఊదుతున్నాడంటే చాలాసేపటి తర్వాత దేవుడు అప్పుడు నాకు స్వరమిచ్చింది ఏంటంటే మీరందరూ అగ్ని మీరు ఆయన చుట్టూ ఉంటే ఆ అగ్నివాన్ని కాలుస్తుంది ఆ దురాత్మని అందుకు వాడు దాన్ని ఆర్పడానికి ఉఫ్ఫున ఊదుతున్నాడు అన్నది అప్పుడు నాకు అర్థమైంది అవును కరెక్టే కదా ఇది వాడు ఊదేంత వరకు నా నేను గ్రహించలేకపోయిననే నేనే దహించు అగ్నినని రక్షింపబడ్డ వాళ్ళందరూ పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళందరూ వాక్యంలో నానబడ్డ వాళ్ళందరూ దహించు అగ్ని మన దేవుడు దహించు అగ్ని అయితే ఆయన బిడ్డలు మమ్మల్ని మనమెందుకు దహించి అగ్ని కావద్దు ఇప్పుడు ఎందుకు చీకటి శక్తులు నీ నేను ఆర్కనీకి చూస్తా ఉంటాయి నేను పడగొట్టనీకి చూస్తా ఉంటాయి పాత నిబంధన మీరు చూస్తారు సామెతల గ్రంథంలో నీతిమంతుడు తప్ప తప్పక తొట్టిలును నీతిమంతుడు ఏడు ఎన్నిసార్లు పడిపోతాడు ఏడుమార్లా ఎన్నిసార్లు పనులను తిరిగి లేచును అని వాక్యం చూస్తాం మనం అది పాత నిబంధన కాల పుస్తకాలలో కానీ కృత నిబంధనకు వచ్చినప్పుడు నీతిమంతుడు ఎట్లా పడతాడు పడనే పడాడు వాడు ఎందుకంటే వాడు అగ్ని అది తెలవక పడిండు తిరిగిలేస్తాడు పడిపోయింది సిస్తర్ తిరిగి అవన్నీ అబద్ధాలు అసలు పడరు ఎందుకంటే యుహాను భక్తుడు తన పత్రికలలో చెప్తాడు దేవుని బిడ్డలు పాపము చెయ్యలేరు అసాధ్యం అది నీ హృదయం ఘోషిస్తూ ఉంటుంది నువ్వు పాపం చేస్తూ ఉంటే నీలో ఉన్న ఆత్మ ఏడుస్తూ ఉంటాడు అరే ఎట్లా ఆపగల ఎట్లా ఆపాలి ఇతన్ని ఎట్లా ఆపాలి ఈ ని అని వేదన పడతా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి నువ్వు అందులో నుంచి వెళ్ళిపోతే నీ అగ్ని చలారిపోయిందనుకో వాడొచ్చి కూర్చుంటాడు చీకటి శక్తి మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు దేవుడు అవును మళ్ళీ ఆ వెలుగంటే ఎలక్ట్రిసిటీ వెలుగు కాదు కదా అది అగ్ని అది ఈ లోకానికి మీరు వెలుగంటే మీరు అగ్ని మీరు ఎక్కడ పోయినా ఆ చీకటి శక్తులు పరిగెత్తిపోతూ ఉంటాయి కానీ అవి ఎట్లా అంటే నువ్వు అక్కడ పోయి నిలబడ్డావంటే నీ చుట్టూన్న వాళ్ళకంతా రక్షణ అనుభవం లేని వాళ్ళకందరికీ ఒక రకమైన దురద శరీరమంతా లేక అలర్జడి యాంగ్జైటీ వాడికి అర్థం కాదు ఏంది నాకు ఇట్లా నిలబడలేడు అన్నట్టు నిన్ను చూస్తే నిలబడలేడు అన్నట్టు ఇది మనందరికీ అయితే ఉంటుంది నాకు ముఖ్యంగా నాకైతే ప్రతి దశలో అయితే అడుగడుగున నేను ఎక్కడ పోయినా నాకు ఆ సమస్యనే ఉంటుంది సహించలేరు నన్ను సహించలేరు వ్యతిరేకం చేయలేరు వ్యతిరేకం చేస్తే ఊరికేనే బయటపడతారు వాళ్ళు చేస్తారు కూడా చాలా మంది నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు కానీ ఊరికైనా బయటపడిపోతారు తప్పులు చేసినలాగా నేను కూడా వాళ్ళని ఏమంతా పట్టించుకొని ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటము వాడు ఎవడు నేను కొట్లాడుతుంది శర్రలతో కాదు కదా నాకు కొట్లాడుతుంది అంధకార సంబంధులు లోకనాదులతో ఆకాశపు సమూహములతో మనం కొట్లాడుతున్నాం కదా కాబట్టి నువ్వు అగ్ని ఆ శక్తులు నిన్ను భరించలేవు అయితే మీకు ఒక విషయం అర్థం మీ అగ్నిని ఎట్లా పెంపొందించుకోవాలా ఎవరు చెప్పగలరు చెప్పండి బలిపిట్ట మీద బొగ్గు మండుతా ఉంటే అది బూడిదైపోతా ఉంటుంది మరి దాన్ని బూడిదే కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి నూనె పోయాలా నూనె పోస్తారు ఆ హిందూస్ చేస్తారు కదా హోమం ఆ హోమంలో నూనె పోస్తా ఉంటే అది మంటనే మండుతనే ఉంటుంది నెయ్యి పోస్తారు కనుకుంటాం నూనె కాదు నెయ్యి పోస్తూ ఉంటాం ప్యూర్ నెయ్యి తినాల్సిన నెయ్యి అట్లా పడేస్తారు అన్నట్టు వాళ్ళు అది వేసే కొద్దీ మంట మండుతనే ఉంటుంది మండుతనే ఉంటుంది మండుతూనే ఉంటుంది అన్నట్టు అది సీక్రెట్ అన్నట్టు నీలో మంట మండాలంటే నువ్వు సంపూర్ణంగా మంటలాగా తయాల తయారు కావాలంటే దహించు వాడిలాగా తయారు కావాల దహించు దానిలాగా తయారు కావాలంటే నీకొక్కటే మార్గం ను ఎంత ఉపాసలండు ఎంతన ఎంత ప్రార్థనండు అవి రాదు అగ్ని నీలో అగ్ని రావాలంటే వాక్యంలోని సత్యని స్వీకరించాల ను నువ్వు వాక్యాన్ని గుడిగా ఆచారబద్ధంగా చదువుకొని పోవాలనుకున్నట్టు పోతే మటుకు నీకు అగ్ని నువ్వు వాక్యాన్ని నెమరు వేసినప్పుడు అగ్ని పుడతా నీలో అది నాటుకున్నప్పుడు ఆ వాక్యము నువ్వు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోతుంటారు మనుషులు టప ట పడిపోతూ ఉంటారు మనుషులు దయలు విడిచిపెట్టిపోతూ ఉంటాయి మనుషులని రోగాలు మనుషులను విడిచిపెట్టిపోయిపోతాయి ఎందుకంటే నేను చూపించిన గతంలో రోగము ఒక దురాత్మ ద్వారా వస్తుంది అనేసి దాన్ని నువ్వు ఆ రోగం పోదనేసి రోగం ఎట్లా పోతుంది దానికి నడగాలు ఉంటాయి కాళ్ళు ఉంటాయా ఎట్లా పోతుంది చెప్పండి రెక్కలు ఉంటాయి ఎగిరిపోవడానికి అదొక దురాత్మ కాబట్టి దురాత్మల చేత పీడింపబడ్డవారు అని వాక్యం చూపించింది దురాత్మల చేత పిడింపబడ్డ వారిని అందరినీ స్వస్థపరచెను మన ప్రభు కాబట్టి నువ్వు కూడా స్వస్థపరచగలవు నువ్వు కూడా స్వస్థపరచాలా ఎందుకంటే నువ్వు కూడా ఆ ప్రభు బిడ్డవే ఆ ప్రభు ఏ రూపకమైతే దహించు అగ్ని లాగున్నాడో నువ్వు కూడా అదే దహించు అగ్ని కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా పాయింట్ నెంబర్ వన్ నువ్వు వాక్యం ఎంతగా నానబడితే అంత అగ్నిగా తరేతో నువ్వు ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు జరగాల స్వస్థతలు జరగాల మనుషులు ఆకర్షింపబడాలా నువ్వు చెప్పే వాక్యానికి ఖచ్చితంగా ఆ రోజు వాడు పాపాలు ఒప్పుకోవాలా నువ్వు చెప్తే ఖచ్చితంగా వాడు బాప్సడాలా నువ్వు వాక్యం చెప్తే నేను ఈరోజు వాప్సం తీసుకుంటాను సిద్ధపడాలా నాకు అట్లాంటి అనుభవాలు చాలైనాయి సార్ నేను ఈరోజు ఎట్టి పర్సన్ బాప్సం తీసుకుంటాను సార్ అని వాక్యం చెప్పిన ఇమ్మీడియట్లీ ఐదు నిమిషాలకే వచ్చి నేను ఎట్టి పర్సన్తో ఈరోజు నేను బాప్సం తీసుకుంటాను చెప్తున్నాడు చెప్పండి ఎందుకు అట్లా నువ్వు దహించు అగ్నివి నువ్వు చెప్తుంటే మనుషులు అట్లా వింటారు నువ్వు ఏం చేయమంటే అది చేస్తారంటే నువ్వు పాపం చేయమని చెప్పావు కదా ప్రభుకి నీ తన జీవితాన్ని సమర్పించుకోమని చెప్తాం ఇటువంటి కార్యాలని దేవదుత్తలు ఆసక్తితో తొంగి చూడ కోరుతున్నారంట అంటే మీరు చెప్పండి దేవదొత్తలు తొంగి చూస్తున్నారంటే దేవుడు నడలేదు అక్కడ వాళ్ళతో పాటు అతను కూడా చూడాలనుకుంటాడా లేదా చూస్తాం నేను గతంలో కూడా చూపించిన మీకు లూసిఫర్ ని దేవుడు ఏదైనా తోటలో ఎందుకు పెట్టిండు ఎందుకంటే నేను మీకు చూపించిన ఈ లోకంలో ఏ ఆత్మ జీవించడానికి వీళ్ళేది వాటికి అధికారం లేదు ఈ భూమి మీద ఎవరైనా జీవించాలంటే శరీరం ఉండాల్సిందే అది ఏ జీవి అయినా కావచ్చు సముద్రంలో జీవరాశులు కావచ్చు భూమి మీద ప్రాకృతి ఏమైనా మనిషే కావచ్చు ఎవరైనా కానీ శరీరంలో ఉన్నంత వరకే ఈ భూమి మీద వాళ్ళకి అధికారం ఉంది ఉండడానికి కానీ లూసిఫర్ని దేవుడు ఆత్మ కాబట్టి లూసిఫర్ని అభిషేకించిండు అభిషేకం ఉన్నంత ఈ లోకంలో ఉండగలడు అభిషేకం లేకపోతే వాళ్ళు ఉండరలేరన్నట్టు ఎంతవరకు అభిషేకం ఉంటే అంతవరకు ఇంక లోకంలో ఉంటారు లేకపోతే ఉండలేరన్నట్టు కానీ లూసిఫర్ని అభిషేకించిండు ఏదైనా తోటలో ఈ ఆదామ కాయడానికి కాపాడడానికి కానీ లూసిఫర్ ఏం చేసినా నేను మీకు చూపించిన వాక్యంలోనే చూపించిన ఎజకల్ గ్రంథంలో వాడు మనుషులని కాయాల్సింది పోయి మనుషులను చరిపిండు వాడు అందుకు దేవునికి బహు కోపము లూసిఫర్ మీద నిన్ను పెట్టింది ఎందుకు నేను నిన్ను స్పెషల్గా అభిషేకించి ఏదైనా తోటలు ఎందుకు పెట్టినా లేకపోతే నీకు హక్కే ఈ లోకంలో నువ్వు ఆత్మవి ఈ లోకంలో నీకు హక్కే కానీ నేను ఎందుకు నిలబెట్టినా ఈ లోకంలో ఆ మనుషులకి నువ్వు ఆశ్రయం ఉండడానికి కానీ నువ్వేం చేసిన చల్ నేను సేవ చేయను నేను పరిచర్య చేయను వానికి ఏంది పరిచయ చేసేది నాకంటే చిన్నోడు వాడు శక్తి లేదు వానికి మనిషికి వానికి నేను పరిచయ చేయడం అని దేవునికి తిరుగుబార్తనం చేశాడు అందుకు అక్కడి నుంచి పడవేయబడ్డాడు శాశ్వతంగా కాబట్టి మొదటిదిగా దేవుని వాక్యంలో నువ్వు ఎంతగా నానబడి అందులోని సత్యాన్ని గ్రహించగలవో అంతగా నువ్వు దహించి అగ్నిలాగా తయారవుతూ ఉంటావు దేవుని వాక్యమే అగ్ని కదా ఏశ్వవి అగ్ని కదా రెండవదిగా మండుచున్న పొద గుర్చిన ఉపమానం మూషికి కనిపించిన ఆ మండుచున్న పొదలో దేవదూత ఉన్నాడు ఉండి మాట్లాడుతున్నాడు ఈ విషయం అర్థం చేసుకోండి ఎవరైతే దేవుని పరిచర్యలో ఉండి మాట్లాడుతుంటారో వాళ్ళందరూ దూతలే అంటే అర్థమేంది దూత అంటే ఒక ఉద్యోగ స్థలంలో మీకు జాబ్ టైటిల్స్ అంటారు చూసిండ్రా పలాని వ్యక్తి పలాని బాస్ పలాని మేనేజర్ పలాని ఆఫీసర్ అట్లా చెప్తా ఉంటారు కదా అట్లా దూత అంటే కూడా ఒక ఏమంటాము ఏం ఏం జాబ్ చేస్తావు బ్రదర్ అంటే నువ్వు చేసే జాబ్ ఏంది బ్రదర్ అంటే ఏదో చెప్తాను పేరు నేను పలాని ఉద్యోగస్థానంలో పెద్ద ఆఫీసర్ని మేనేజింగ్ డైరెక్టర్ని సిఈఓ అని చెప్పుకుంటావు అట్లా దూత అంటే కూడా ఒక జాబ్ టైటిల్ అన్నట్టు కాబట్టి పరిచర్య చేసే వాళ్ళే దూతలు అందుకే మనము ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికీ రెండవ అధ్యాయంలో చూస్తూ ఉంటాడు మొదటి వర్షం చూడండి ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము చూడండి అంటే సంగ దూత అంటే ఎవరంటే పరిచర్ చేసే వాళ్ళని దూతలు అంటారు కాబట్టి ఎఫ్ఎస్ సంగపు పాస్తర్ కి లెటర్ ఎనిమిదవ వర్షంకి వచ్చేప్పటికీ స్మృణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము పన్నెండవ వర్షంకి వచ్చినప్పటికీ పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము కాబట్టి ప్రతి స్థలలో మన పద్దెనిమిదవ వర్షం చూడండి తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగురాయము ఆశ్చర్యం కదా మూడవ అధ్యాయం కోసం మొదటి వర్షంలో సార్దీస్ ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఎనిమిదో ఏడవ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము పద్నాలుగవ వచనంలో లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగు గు్రాయము ఇలా ఏడు సంఘాల గురించి మనం కొంత గతంలో దీర్ఘంగా ధ్యానించినాం కాబట్టి ప్రతి సంఘపు దూత అంటే ఆ లీడర్ అన్నట్టు పాస్టర్ ఇప్పుడు చెప్పండి దూతలు అంటే ఎవరు ఈ వాక్యం ప్రకారంగా పాత కాలంలో ఉన్న వాళ్ళెవరు ఇక్కడ ఉన్న వాళ్ళెవరు మనమే వాళ్ళు పని ఇప్పుడు చేస్తున్నాం పాత కాలంలో దేవదూతాల క్రిందకి దిగొచ్చి అభిషేకం పొంది పనిచేసిండ్రు కానీ ఈరోజు వాళ్ళు తొంగి చూస్తారు ఏంటంటే మేము చేయాల్సిన పని వీలు చేస్తున్నారు గబ్రియలు సువార్థ ప్రకటించినా లేదా ఏసు రాబోతున్నాడు పుట్టబోతున్నాడు గబ్రియలు చేయాల్సిన పని నువ్వు నేను చేస్తున్నాం ఈరోజు సంగపు దూత కాబట్టి నీకెంత ఓపిక ఉండాలా ఎంత ఆసక్తి ఉండాలా వాళ్ళు ఎట్లా తొంగి చూస్తున్నారు నువ్వు చేయాలనేసి అను నువ్వు గమనించావు సార్ తల పైకి ఎత్తి చూడదా దూతలు చూస్తున్నారు వాల్ నువ్వు తలెత్తిన మరే వీనికి ఎట్లా తెలుసు మేము ఇక్కడికి వెళ్ళి తొంగి చూస్తున్నామని అంటే వీనికి తెలిసిపోయింది సీక్రెట్ కాబట్టి ఫస్ట్ పాయింట్ నువ్వు దహించే అగ్నిలాగా తయారు కావాలంటే వాక్యంలో నానాలా బాగా రెండవ పాయింట్ నువ్వు పరిచర్య చెయ్యాలా ఇంటి ధర కూర్చొని ఉంటే సరిపోదు ఇంటి ధర కూర్చొని పాటలు పాడుకుంటే సరిపోదు అట్లా కొంతసేపు పోయి చర్చలో టైం పాస్ చేసొస్తా అంటే సరిపోదు నువ్వు పోవాలా అనేక ప్రాంతాలకు పోవాలా అనేక గృహాలని దర్శించాలా హాస్పిటల్స్కి పోవాలా అనాథ ఆశ్రమాలు పోవాలా వృద్ధాశ్రమాలకు పోవాలా జైల్స్కి పోవాలా పోయి నువ్వు పరిచర్య చెయ్యాలా లేకపోతే నీ దగ్గర అగ్ని ఆరిపోతుంది తీర్మానం కదా క్రైస్తవ జీవితం ప్రతి తీర్మానానికి సంబంధించింది నువ్వు పరిచర్య చేయకపోతే మటుకు నువ్వు దహించు వాడవు కావు దహించు దానవు కావు మండుతున్న మనిషివి నువ్వు కావు నువ్వు మండకపోతే కార్యలు జరగవు సైతాను భయపడడు వాని అనుచరులు భయపడరు నాకు ఒక కొంతకాలం కిందట నైన్టీ నైన్టీ గురించి మాట్లాడుతున్నా నైంటీ వన్ నైంటీ టూలో గురించి మాట్లాడుతున్నా మెయిన్ రోడ్ మీద నుంచి అందరు సేవకులు ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోతుంటే పక్కన టకటక్ ట పడిపెట్ట రోడ్ మీద ఎందుకు జారిపడింటారో వాళ్ళకి తెలియదు నువ్వు కదులుతున్న అగ్నివన్నట్టు అవును బ్రదర్ మళ్ళీ అప్పుడైంది ఇప్పుడు ఎందుకు దాట్లేదు అంటే ఇప్పుడు ఎందుకు దాట్లేదంటే నువ్వు దీన్ని గ్రహించలే నువ్వు దీన్ని స్వీకరించలే గ్రహించడం ఒక ఎత్తు స్వీకరించడం మరి ఒక ఎత్తు ఎక్కడ పోయినా మండుచున్న వాడి వలె ఉండకపోతే కాలి గ్రహించగలవు చీకటి పరిగెత్తిపోతూ ఉంటుంది నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ పరిగెత్తిపోతూ ఉంటారు అనేక పర్యాలు ఈ విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రతిసారి నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు మండుతున్న వాడవే ప్రతిసారి నువ్వు పరిచయ చేస్తున్నప్పుడు నువ్వు మండుతున్న దానవే ఫిబుల్ రాసిన పత్రికలో ఒక ఆశ్చర్యకరమైన వాక్యం ఉంది ఏంటంటే పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ స్త్రీల గురించి ఉంది ఇది అందరూ జాగ్రత్తగా వినాల సిస్టర్స్ విశ్వాసం ద్వారా స్త్రీలు మృతులైన వారిని తిరిగి పొందుకున్నారంట ఇది ఎంత ఆశ్చర్యం కదా అంటే ఎటువంటి మండుతున్నారు వీళ్ళు మృతులైన వారి ప్రియులను వారు తిరిగి పొందుకున్నారంట అది షాకింగ్ ఉంది నాకైతే వాక్యం ఏంటనే ఎంతగా మండుతున్నారు ఈ స్త్రీలు దేవుని కొరకు నేను ఎప్పుడు లాక్డౌన్ నుంచి అనేక పర్యాలు చూపిస్తాను అందరిలోకి శిష్యులందరిలోకెళ్ళ మగ్ధలేని మరిగా మండుతా ఉంది అగ్ని చేత పద్ పదమూడు మంది పురుషుల మధ్యలో ఒక్క స్త్రీ సేవ చేస్తుంది ఆశ్చర్యం కదా మంది పురుషులు ఆమె ఒంటరిగా ఒక్కతి ఒలివల కొండ మీద అయింది గెచ్చమనే వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ సేవలో తిరుగుతూ ఉందంటే వీళ్ళందరికీ పరిచయాలు చేస్తుంది ఆ యేసు ప్రభు ఆ రాత్రి పటబడే టైం సాయంత్రంన పసకా పండగ ఆచరిస్తున్నారు వాళ్ళందరూ అయితే వాళ్ళందరికీ ఆమె ఏమంటాము ఆహారం పంచి పెడుతుంది అంత సిద్ధపరిచిపెడుతుంది సేవకులకు సేవకులు రాళ్ళు ఆయమే మన సేవకుడు అంతే కదా కేబీపీఎం కేబీపీఎం సేవకులకు సేవకు మనం పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తామంటే సేవకులకు సేవకులం మనం వాళ్ళని బలపరచడం కొరకు దేవుడు మనల్ని పెట్టిండు పెద్ద పెద్ద సేవకులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూర్చొని చివరికి చెప్పిపోతున్నారు మేము ఎప్పుడు వినలేదు ఈ వాక్యాలు మా లైఫ్లో మేము ఎప్పుడు ఇట్లా సేవ చేయలేదు మీరు చెప్పిన విధానంగా ఇక మీదట మేము పోయి చేస్తామని తీర్మానించుకున్న వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మనకంటే వయసులో పెద్దోళ్ళు చెప్పండి ఎందుకు జరుగుతుంది ఇట్లా మండుచున్న పొదలము మండుచున్న అగ్ని ఎక్కడ పోయినా కానీ నువ్వు మండాలా నేనైతే కాంప్రమైజే కానీ ఇన్ని సమాచారం కదా నైన్టీన్ నుంచి నేను సేవలు ఉన్నాను కాంప్రమైజే కాదు చాలామంది అంటారు నేను అప్పుడు చేసిన బ్రదర్ సేవ అనుకుంటాను మంచిది బ్రదర్ ఇప్పుడు కూడా అటనే చేస్తారా బ్రదర్ లేక ఇంకెక్కువ చేస్తుండ్రా ఎవరు పోసుకుంటారు ఒకప్పుడు సైకిల్ దక్కుంటా పోయినా బ్రదర్ సేవ ఇప్పుడు నడుచుకుంటూ పోతుంట్రా బ్రదర్ సేవకి కార్లో పోతుండ్రారీర బలతలు కార్ కొనుక్కోవడం తప్పేముంది బ్రదర్ కార్ తీసుకొని పోవచ్చు కదా బండి తీసుకొని పోవచ్చు కదా నువ్వు అన్నినే కదా ఎట్లా పోతేనేముంది అప్పుడు నువ్వు ఎట్లా చేసినావో దానికి మించి చేయాలి కదా ఇప్పుడు అప్పుడు ఎంత సంపాదించుకున్నావో ఇప్పుడు అంతే సంపాదించుకుంటున్నావా నీ శాలరీ పెరగలేదా నీ సంపాదన పెరగలేదా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ లేవు అంటే నువ్వు చల్లారిపోయినావు నీ మంట చల్లారిపోయింది స్త్రీలు విశ్వాసంలో తన మృతి మృతులైన వారిని తిరిగి పొందుకున్నారంట వా వాక్యం చూపించి ముగించేస్తే నేను దానిల గ్రంథము ఆరో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం దానిల గ్రంథము ఆరో అధ్యాయము పంత దశంలో ఎప్పుడైతే ఆ రాజు రాజు కది దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు మీరు పెట్టిన శాసనాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అందులో దానియలు కూడా ఉన్నాడు ఆ బంగారు ప్రతిమను నిలబెట్టినావు అందరు దానికి సాగుల పడ్డారు కానీ దానియాలకు సాగుల పడలేదు అప్పుడు ఏం చేసినారు ధాన్యాల్ని తీసుకొచ్చి సింహాస సింహంలో బోన్లు వేస్తున్నారు అవి ఎంతో కాలం నుంచి ఆకలుతున్నాయి ఆ సింహాలు అయితే నిన్న సాయంత్రం ఒక పాస్టర్తో మాట్లాడుతున్నా నేను జోక్ చేస్తున్నా ఆయనతో బ్రదర్ సింహాలు మాంసాహారులు కదా మళ్ళీ ధాన్యల్ని వేస్తే ఎందుకు ముట్టలేదు బ్రదర్ దేవుని ఆజ్ఞ బ్రదర్ సింహాలు ధాన్యాల్ని ముట్టలేకపోయినాయి నేను జోగు చేసిన కాదు బ్రదర్ అది కావచ్చు చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పారు దేవుడు వాటికి ఆజ్ఞ పిచ్చారు ధాన్యాల్ని ముట్టద్దు అని కానీ కూడా శాకాహారి కదా ఆయన శాకాదులు తిన్నాడు మాంసం ఎక్కడ తిన్నాడు నిబ్బుకందేశారు దగ్గర భవనండ్లు విగ్రహాలకు పెట్టి మేము తినము మాకు కేవలం శాఖ ధాన్యం లేయమన్నాడు లేని పదార్థాలు తిన్నాడు అని జోగు చేస్తాననితను ఈయన వెజిటేరియన్ కాబట్టి ఆ సింహాలు కూడా వెజిటేరియన్ అయిపోయినాయి నాన్ వెజిటేరియన్ అయింటే ఆయన గమనం ఉంటుండేనా తర్వాత ఎవరైతే ధాన్యాల మీద చాడీలు చెప్పినారో వాళ్ళంతా వెజిటేరియన్స్ వాళ్ళని తిరిగాను లేస్తే బోన్లో సింహాలు ఏం చేసినాయి వాళ్ళని కిందికి వాళ్ళ శరీరాన్ని క్రిందికి రాకముందే పైన ఎగిరి తినేసినాయి ఎంతో సమాచారం చాకలిగి ఉండే వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ కాదు కానీ జోక్ చేసిన నేను పాసర్తని నేను అనేది ఏంటంటే నువ్వు అగ్ని లాగా ఉంటే పశువులు జంతువులు కూడా నేను ముట్టలేవు ఎటువంటి క్రూర కూడా నీ దగ్గరికి రాలేవు అటువంటి అగ్నిలో అగ్ని మండించు అని పాడ కదా నాలో అగ్ని మండించు అని కేవలం నువ్వు వెలుగై ఉంటే సరిపోదు నువ్వు మండాలా అనేదే నేను చెప్తున్న వాక్యం ఇంతవరకు మండే సేవకులు మండే సేవకురాలుగా నోరు తయారు కావాలా సరే మనం పాత సంవత్సరం కొత్త సంవత్సరం ఇట్లాంటివి నమ్మం గాని కనీసం ఇక మీదట మండే పరిచర్యలో మనం ముందుకు వెళ్దాం నేను అనేక పర్యాలు విషయం చెప్తా ఉంటాను మండే మండే వాళ్ళు కళ్ళం లోపలు ఉంటారు మండి మసైపోయే వాళ్ళు కళ్ళం బయట ఉంటారండి కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము జాగ్రత్తగా కాపాడబడుతుంది కానీ తొక్క కళ్ళంలో నుంచి బయటికి పడేస్తారు ఆ చాటలో విత్తనాలు వేసుకొని గాలికి ఆరేసిన ఎగిరేసినప్పుడు చెత్త అంతా కళ్ళం బయటపడుతుంది విత్తనాలు ఏమో కళ్ళం లోపల పడుతుంది అప్పుడు చెత్త బయట కళ్ళం బయట కాల్చి వేస్తారు అనేదే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యంలో చేర్చబడ్డ వాళ్ళే జాగ్రత్తగా కాపాడబడుతూ తొక్క విత్తనంతో పాటు పొత్తు కుదర దానికి ఎటువంటి పొత్తుండదు తొక్క బయట పడాల్సిందే ఆరని మంటతో అది కాల్చిబడుతుంది అని ఉంది అదే నరకానికి సంబంధించింది కళ్ళంలో ఉన్నంత వరకే నువ్వు కాపాడబడతావు కళ్ళం బయట అంటే కాల్చి వేయబడతావా అని చెప్తుంది ఆ వాక్యం కాబట్టి ను కాల్చి లేక నువ్వు ఇతరం కాలుస్తావా తీర్మానించుకోవాల్సిన బాధ్యత అనేది ఈరోజు నేను మటుకు ప్రార్థన చేస్తున్నా పరశుధర భగ తండ్రి వందనాలనైనా అనేక పర్యాలు ప్రభా మీరు మా అతను మాట్లాడుతున్నారు సల్లబడుతున్నారు క్రైస్తవులు ఒకప్పుడున్నంత తీవ్రత లేదు రజు శరీరం బలహీనంగా అయిపోయింది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేదు దాన్ని సరిగా పోషించుకోలేదు అనారోగ్య పాలైపోతుంది ఈ శరీరాలు ఏం తినాలో తెలియదు ఏం త్రాగాలో తెలియదు తినేసి శరాలంతా కలుషితం చేసుకుంటున్నారు ప్రభా ఈ లోకంలో ప్రజలు మీరు తప్ప ఎవర్ మాకు ఆ జ్ఞానం అనుగ్రహించలేరు మీరు తప్ప ఎవర్ స్వస్థపరచలేరు స్వస్థపరచండి కనుకరించండి మేము మండే అగ్నిలాగా ముందుకు పోవాలా పరిచయ చేసే మండే అగ్ని అని వాక్యం సెలవిస్తుంది వాక్యంలో నాన్నబడ వాళ్ళే స్నానం చేయబడ్డ ఆ మండే అగ్ని కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని ఎక్కువ సమయం వాక్యంలో గడిపి వాటి అన్నిటినీ నేర్చుకొని పేపర్ పెన్ను తీసుకొని రాసుకొని ఇప్పుడు ఒక పరీక్షకు పోయినట్లు సిద్ధపడేలాగానే సహపడండి ప్రార్థనలో మెలకువగా ఉండాల ఎడతగక ఎన్నప్పుడూ ప్రార్థించడం నేర్పమని ఒక జీవన శైలిగా మార్చేలాగానే సహాయపడమని బ్రదర్ సిస్టర్స్ ని ఆశ్రయించండి వారి కుటుంబాల శాంతి సంబంధించండి ఆగిపోయిన మేలను అనుగ్రహించండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ప్రతి infertility spirits nik gaddistunam jesus christana get out of their lives in jesus precious name pretty unproductive spirits nik gaddistunam get out of their lives in the mighty name of jesus christ prabha me koruk me mandala dahinchu agne laga ekkada vadda kadpai mandala neklan mandinchala atvanti jeevitham pradha sisters kandra kanagrinchaman jesus christana prarthistnam tanri amen amen amen సుప్రభా ఇంతవర వాక్యం ప్రభా మాటాన్నిస్తుతం నా దీవానికి స్థుతం ఈ వాక్యమే ప్రభా అగ్గి కనుక అగ్గిలుగా మండించండి నా దీవానికి వాక్యమే నీ పరిశుద్ధాత్మల మంట ఉంది రోషం ఉంది పౌరుష్యం ఉంది నా దీవానికి స్థుతం ఏ అబద్ధం ఉండద్దు అలాగే అనాదివ మా జీతం ఈ వాక్యమే సరింగ్ చేస్తుంది ఈ వాక్యం మీద మేము ఆధారం ఉన్న కనుక ఆశ కృష్టి పరిచయండి నా దీవానికి స్థూతం నీ రాకడ బావు సమీప మే మోసపోకుండా సహాయం చేయండి అలడియ మోసం ని గుర్తుపట్టాలా నా దీవానికి స్థుతం ఏసో ప్రభ దాని నుంచి ఇంత రకల ప్రభ నీ అగ్గిలో ప్రభ అలలి దివాక్యంలో ప్రభ ఎదుగా నా దీవానికి స్తోతం చేస్తుంది అలలి నా దీవానికి ఇంత ముందు ఏమన్నా తప్పు చేసిన శ్రమించమని ప్రార్థిస్తూ ఇక ముందు వేస మా శాస్త్రం కాపాడుకోవాలా మా కుటుంబంలో కాపాడుకోవాలా అక్కపక్కలో కాపాడుకోవాలా పనిలో కాపాడుకోవాలా ఏ నిందన ఉండొద్దు సోప్రభ నిందు అంటే స్పైతాన్ జీవరాదు నువ్వు నిందా మోపుతున్నారు నా దీవం మేము నడువడి మీరు చూస్తున్నాం మాలో మా పక్క దూతలు చూస్తున్నారు సైతాన్ బి చూస్తున్నాం ప్రభా అల నాదే నీ ఎందుకు భయం భక్తి ఉండాలా మీరు మాకు సహాయం చేయండి ఏ మేము బ్రహ్మటం తాకండి కుటుంబ కుటుంబం వాడవలరా చిన్నపిల్లలు వాడవలరా నా దీవానికి స్తోతం చేస్తున్నాం అలా లేని స్థుతం అజ్ఞానం కాక నీ మీ జ్ఞానం మాకు దేయండి జ్ఞానం కొద్దుని చేస్తు ప్రభా అన్ని వీక్షించాలా యసుప్రభ నిన్ను నమ్ముకున్న మీ రక్తం ప్రభా ఆ కలవరిసులోరు ప్రభ మా పాపం శిక్ష అని కొటేషన్ అలాగే మాకు వచ్చిన శిక్ష మీరు పొందిన యశుప్రభ నాది మీకోసం దావిద్ ఎట్లా రోషంగా ఉండడు అలాగే సౌలు బాగుమంటారు సౌలు సైనికులు పోలేసుప్రభ కానీ దావిద్ మీకోసం ఇజ్రాయల్ పక్షంలో నిలబడ్డారు ఇప్పుడు ఏసుప్రభ మన తన ఈ ఇజ్రాయల్ శరీకం గొప్ప జనంలా ఆత్మల భారం కల్నీరు ప్రార్థన చేయాలా నియమైనట్లు ప్రార్థన చేయాలా నా దీవాని స్థం పౌలు లాంటి ప్రార్థన చేయాలా అలా జీవరాత్రి శ్రమ బుందాలభ మాకు శ్రమ కావాలభ నీ కావాలా నీ సేవ కావాలా నా దీవాని స్థితం మోకాల జీతం దేయండి వాక్యం మా ఉద్యమం పనిపించేమని మీ రాకడా పరిశుద్ధ గుంపులు మాకు నిలబెట్టుకోమని నీ కనుకరం కిటా కటాక్షం మాకు దయచేయమని స్వామిన్ మహమగల తండ్రి నీకే వంద నాలుగు రోజా ఇంతసేపు నీ వాక్యం చేత మా తను మాట్లాడే నా ప్రభా నీకే వంద నాలుగు నీ వాక్యం ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకోవాలా నా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించకు సహాయం చేయండి ఏసు ప్రభ మేమందరం అగ్నిలాగా మండాలా ప్రభ అలాంటి అభిషేకం ప్రతి పిల్లలు దాయి చేయండి నీకే వంద నాలుగు రోజా ఏసు నా తండ్రి ఒకవేళ మేము మండకుంటుంటే ప్రభా నా తండ్రి ఒకసారి మమ్మల్ని క్షేమించి తిరిగి మమ్మల్ని లేవనెత్తండి తండ్రి యేసు ప్రభానికే వందనాల రోజు పరిశుద్రానికి స్తోత్రం తండ్రి ప్రతి బిడను వాడుకొని నా ప్రభాన్ని రాకడ బహు ఉంది ప్రభా ప్రతి బిడ్డ వాడబడాల ప్రభా ప్రతి చాలా ప్రభా అలాంటి అభిషేకము ప్రతి బిడకు దాయి చేయండి ప్రభ నా తండ్రి నీకే బంధనాల రజ ఏసు అద్భుత ఆశ్చర్యకారాలు తిరిగించి నేను నామనికి మైమీ తెచ్చుకోమని ఏసునామ నడుస్తున్నాను తండ్రి ఆ మీన్ బంగారు పాదాలకు వందనాలు స్తులు స్తోత్రాలైనా గొప్ప దేవంతకు వచ్చే ప్రభా వాటిందరూ మీరు మాత్రం మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా స్థుతి స్తోత్రాలనైనా మరుదయాలు మండాలా నీ కొరకు ప్రభా ఎప్పుడు మరుదయాల్లో ప్రభా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలా ఆ అగ్ని ఎప్పుడు చల్లారద్దు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి చెప్పబడ్డ వాక్యము మా హృదయాల్లో పలింపు చేయండి ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రభా చెప్పబడ్డ వాక్యము మీరు పలింపు చేయండి మీరు దహించే మేము కూడా అలాగా జీవించాలా రోషం కలిగి జీవించాలా ప్రభా అట్టి కృపని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్ప వందనాలు రజ పరిశుద్ధ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఏ తండ్రి ఏ బిడ్డలో ప్రార్థనలో సలాది ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మిర్లే ఉనితమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా అయ్యా మీరు ఆత్మని నూనె పోయమని ప్రార్థిస్తున్నా తండ్రి నీ సేవ చేసే భాగ్యం దయచేయండి అయ్యా సిగ్గుపడలేని అయ్యా సిగ్గుపడని పని వారిగా ప్రభా నీ ఎదుట నిలబట్టకు ప్రభా అ మీరు సమీ కృపద చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా సేవ ప్రభా అ ప్రతి విషయంలో కూడా ప్రభా మే మెలకు కలిగి ప్రభా జీవించి కృపద చేయండి తండ్రి మెలకు కలిగి ప్రభా మేము ప్రార్థించే కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్న ప్రభా పరిశుద్ధాలు తల్లి మీకు బంధనాలు చెల్లిస్తున్న ప్రభా మీ రక్తం చేత ప్రభా మీరు మమ్మల్ని విమోచించి ఉన్నారు ప్రభా అట్టు లేని ధన్యత మాకు ఉన్నారు ప్రభా ఏమాత్రం కూడా ప్రభా ధన్యత మేము పోగొట్టుకోవద్దు ప్రభా ఎవరు కూడా పోగొట్టుకోవద్దు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా దయాన్ని కొరకు పనిచేసి ప్రభాన్ని విచ్చే బహుమానం పొందుకునే బిడలుగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్రానికి వందనాలు తండ్రి పరిశుద్రానికి వందనాలు ప్రభా గురుపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు అభిషేకించి సేవలు మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని ఏసయ్య పరిశుద్ధం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు క్రీస్తుక కృప సమాధాన అర్పింపు మన అందరికీ సదాకాలం తోడైన అందరికి ప్రైజ్ రాస్తారు బ్రదర్కి అందరూ ప్రైజ్ రావడం